కాబట్టి పదహారు కళలు పరమాత్మయందు కళలు అనగా అవయవములు లేవు నిష్కలము అంటే పరమాత్మ ద్రవ్యము కాదు కల కళలు అంటే అవయవములు దేనియంలో ఉంటాయి ద్రవ్యమునందు ఉంటాయి మెటీరియల్ ఆబ్జెక్ట్ అవ్వాలి మెటీరియల్ ఆబ్జెక్ట్ నందు ఉంటాయి ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్ అనే నోషం చూసారా దాన్ని మరి ఫిలాసఫర్స్ దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఫిలాసఫీ అవ్వాలి ఇప్పుడు విద్యార్థులు ఫిలాసఫీ విద్యార్థి అవ్వాలి ఫిలాసఫీ విద్యార్థి కాని ఏం చెప్తాం ఇదేమి పురాణమా ఇది లేదంటే ఎంటర్టైన్మెంట్ కథాకాలక్షేపమా ఏమీ కాదు ఇట్స్ ఫిలాసఫీ క్లాస్ ఫిలాసఫీ విద్యార్థికి హీ హ్యాస్ టు అండర్స్టాండ్ అసలు మెటీరియల్ ఆబ్జెక్ట్ అనేది ఏదైనా ఉంటుందా వృద్ధ అన్నారు ఘట అంటే ఘటం అన్నది యాజ్ ఎ మెటీరియల్ ఆబ్జెక్ట్ ఇండిపెండెంట్ అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుందా ఉండదు ఘట జ్ఞానమును బట్టి ఘటం చేతనే మటవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఎన్సైడ్ మటవరి ఈజ్ ఎన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్ ఇప్పుడు ఘటము బయట ఉంటే మెటీరియల్ బయట ఉండి లోపల ఉండకూడదు అప్పుడు అది మెటీరియల్ అవుతుంది Local only is the jnanam, vital only is the material. Are they independent? Are they independent? No, because uh, something, uh, a material object is, it is known. When knowledge independent of existence is independent of knowledge, existence independent of knowledge is not accepted by philosophers. నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ లేని అంటే జ్ఞాన నిరపేక్షమైన సత్తను స్వీకరించరు కాబట్టి ఘటజ్ఞానమును బట్టి ఘటం మీరు ఆలోచించి చెప్పండి ఘటం ముందా ఘట జ్ఞానం ఉందా ఘటజ్ఞానం ఉందండి ఘటజ్ఞానం ముందు తర్వాత ఘటం ఘట జ్ఞానం ముందు తర్వాత ఘటం లేదంటే ఈ ఘతం ఉంది కదా తర్వాత ఘట జ్ఞానం కదా అది దగ్గర ప్రాబ్లం ఈ హక్కు థింక్ అబౌటే దీనిది ప్రాబ్లం మంచిది ఇప్పుడు ఆ చర్చలోకి మనం వెళ్ళొద్దు దాంట్లో వెళ్తే ఈ వ్యాధి కాదు వారిని ఎలా అయినా పరమాత్మ ముందు అవయవము లేవు ఎందుకంటే పరమాత్మ మెటీరియల్ ఆబ్జెక్ట్ కాదు ఈ అవయవములు లేకుండా క్రియ ఉండదు క్రియ ఉండాలి అంటే అవయవాలు ఉండాలి దేహమునందు క్రియగలదు ఎందుకని అవయవాలు ఉన్నాయి దేహంలో చేతులు కాళ్ళు నోరు ఇత్యాది అవయవములు ఉండబట్టి క్రియలు ఉన్నాయి కాబట్టి పరమాత్మ నందు క్రియ ఉండదు నిష్కలం నిష్క్రియం పరమాత్మ శాంతులుగా ఉంటాడు శాంత ఉపాధ సకల వ్యాపారముల నుండి ఉపదముడై ఉపద్రమించి ఇంకా అంటే చుట్టూ ఎన్ని వ్యాపారములు జరుగుతున్నా వ్యాపార సంబంధం వ్యాపారం అంటే బిజినెస్ అనుకున్నారు వ్యాపారం అంటే చేష్ట సో ఎలాగంటే ఆకాశంలో వాయువు అనే ఆకాశంలో వాయువు ఈ దృష్టాంతం అధ్యాయంలో వచ్చింది భగవద్గీతలో యథా వాయు ఆకాశే ఉంటో దృష్టానం వాయువు నిరంతరం కదులుతూ ఉంటుంది ఎప్పుడు కదులుతూ ఉంటుంది వాయువు ఆ వాయువు ఎక్కడ ఉంటుంది ఆకాశం మంది ఉంటుంది ఆకాశంలో కదలితో ఉంటుందా ఉండదు ఆకాశంలో అవయవాలు ఉండవు కదలిక ఉండదు పరమాత్మ అంటే ఆకాశము వంటి వాడు అక్కడే ఆ తొమ్మిదో అధ్యాయంలోనే శంకరులు అంటారు ఆకాశాదతి అంతరత ఇంత తమహాయో తరహాయో ఏదో ఆకాశం కంటే కూడా అత్యంత సూక్ష్మమైన తత్వము పరమాత్మ ఆకాశము అవయవములు లేవు క్రియలు లేవు అంటే పరమాత్మ ఉండే ప్రసక్తియే లేదు నిష్క్రియం శాంతం విచేతనే ఆకాశము ఎప్పుడు శాంతముగా ఉంటుంది ఇప్పుడు గడబెడగా ఉండదు ఆకాశం వాయువు ఎప్పుడు గడబెడగా ఉంటుంది ఆకాశం ఎప్పుడు శాంతం మనం కూడా అలా శాంతంగా ఉండొచ్చు శాంతంగా ఉన్నట్లయితే ఆ పరమాత్మ యొక్క శాంతి స్వరూపం ఏదైతే కలుగుతో దాని యొక్క ఒక పొడ ఒక ఇంటిమేషన్ మనకి అనుభవానికి వస్తుంది ఆ శాంతిలో మీకు పరమాత్మ అనుభవానికి వస్తాయి లేదా ఆ శాంతిలో అనుభవానికి వచ్చేదే పరమాత్మ ఎదురులే ఇంకా సంబంధం పరమాత్మ తండ్రియ కొడుక బావ బావ మరడియ తమ్ముడా అన్న ఇలాంటి సంబంధాలు పరమాత్మకి నిజానికి ఏదైనా ఉపాసన కోసం మనం ఏదైనా రూపాన్ని పెట్టుకున్నా ఆ రూపాన్ని ఉపాసన రూపంగా అటు పెట్టుకుంటే సరిపోతుంది అలా అటు సరిపోతుంది చాలు ఉపాసన రూపం చాలు అంటే దానికి అన్న తమ్ముడు బావునడుగు మేనత్త కొడుకు ఇలాగా మన పెళ్లిళ్లలో బీనకాయ పిచ్చు సంబంధాలు ఉంటాయి చూసానా అవన్నీ దేవుడు నెచ్చ మీద అలా పెట్టేయటం అది పెద్ద తెలివైన పని కాదు అలా చేయకుండా ఉంటేనే మంచి దేవుడి పేరు మీద నాటకాలు అన్ని ఆ దేవుణ్ణి మన నాటకాల మీద ఉండాలని చూసా ఎవడో చెప్పడో ఎవడో నాటకాలు వేస్తాడు ఆ వాడి నివేదిక పట్టుకొచ్చేసి అలా చేసేయటం అంత తెలివైన పని కాదని అనిపిస్తుంది ఎనివే సో నీ అంటే బ్రహ్మానర్థం బ్రహ్మ సంబంధి నా సంబంధి అంటే సంబంధ అస అస్తి ఇది సంబంధి బ్రహ్మ ఏదో ఒక సంబంధము గలది కాదు ఎప్పుడైతే బ్రహ్మ సంబంధము గలది కాదో అప్పుడు ఆ సంబంధాన్ని చెప్పే పదాన్ని ప్రయోగించేటువంటి అవకాశం లేకుండా పోతుంది అంటే బ్రహ్మని బోధించే పదమే లేదు అని చెప్పాల్సి వస్తుంది మంచి సంబంధి ఎందుకో తెలుసు ఏకత్వాత్ అద్వయత్వా అవిషయత్వాత్మత్వా ఎన్నో చూడండి ఎన్ని చెప్తారు సో బ్రహ్మ ఒక్కటే ఒక్కడే ఉన్నాడండి వాడికి సంబంధాలు ఏముంటాయి వాడికి వెనుట్యూసే ఉంటారు ఒక్కడే ఒంటి ఏదో ఎలాంటి సానుతలేమో ఉంటాయి ఒంటి వచ్చే రామలైనామో ఏదో ఎలాంటి అంటే వాడికి బంధువులు ఎవళ్ళు ఉంటారు ఎవరు ఉండరు ఒంటి ఏకత్వాలు అన్నీ రెండో వాళ్ళు ఎవళ్ళైనా ఉంటే వాళ్ళతో ఏదైనా సంబంధం పెట్టుకోవచ్చు కొన్ని సంబంధం స్వతహా లేకపోయినా రెండో వాళ్ళు వెళ్తూ వాటితో ఏదో రిలేషన్ మనం డెవలప్ చేయొచ్చు అద్వయత్వాత రెండోది లేదు తర్వాత అవిషయత్వా సంబంధం అనేది ఎప్పుడూ కూడా ఇంద్రియ గోచరమయ్యే పరిచ్ఛిన్న పదార్థముల మధ్యనే ఉండుని అది కంటికి కనపడుతూ ఉండాలి కళ్ళు కాబట్టి మేము చెవికి వినబడుతావు ఇప్పుడు అన్ని కంటికి కనపడవు చెవికి వినపడతావు ఇప్పుడు సూర్యుడు కంటికి కనపడతాడు గురుగ్రహం కంటికి కనపడవు కానీ టెలిస్కోప్ పెడితే కనపడుతుంది ఇంకా కొన్ని గెలాక్సీలు అవే ఉంటాయి అవి టెలిస్కోప్ కి అది కంటితో చూడడానికే కూడదు కేవలం మైక్రోవేవ్ రేడియేషన్ డిటెక్టర్ లోనే మీకు ఆ గ్రహణం కనపడుతుంది మైక్రోవేవ్ ఉంది కాబట్టి మైక్రోవేవ్ సిగ్నల్ ఉంది కాబట్టి ఈ సిగ్నల్ వచ్చింది అంటే దీన్ని ఎమిట్ చేసిన ఒక ఒక గోళమో అక్కడ గలదు అని అలా సెక్యూజ్ కాబట్టి ఏదో రకంగా విషయము కావాలి ఇంద్రియ గోచరము అవ్వాలి అయితే మనం సంబంధాన్ని పెట్టచ్చు సంబంధం ఏదో ఒకటి ఉంటుంది కానీ పరమాత్మ ఇంద్రియ గోచరమే కాదు కనుక సంబంధము కుదరదు ఆత్మత్వాధ్య ఏమంటే పరమాత్మ నీ యొక్క ఆత్మయ్యి ఉన్నది ఆత్మకి సంబంధం ఆత్మ అసంధము సర్వంలో ప్రకాశింపజేస్తుంది తప్ప దేంతో సంగమును కలిగి ఉండదు సంగము లేనిదే సంబంధము కూట ఆత్మ సూర్యుడు వంటిది సూర్యుడికి తనచే ప్రకాశింపజేయబడే జగత్తుతో ఏదైనా సంబంధ బాంధవ్యాలు ఉంటాయా ఉండవు అలాగే ఆత్మ అసంగము కనుక సంబంధవాచకమైన పదములు ఉండవు కాబట్టి ఏం జరిగింది నకే న చిట్ శబ్దేన ఉచ్యతే నాలుగు రకాల శబ్దాలున్నాయి సృష్టిలో నాలుగు రకముల శబ్దములు కూడా పరమాత్మను నిర్దేశింప శత్యము కాదు ఏ రకమైన శబ్దము కూడా పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని చెప్పలేదు ఇది యుక్తము అని మనం నిర్ణయించుటే చాలా బాగున్నది శృతి కూడా దానికి సపోర్ట్ చేతో వాచో నివర్త ఇత్యాదిశ్రుతిభ్య సో ఇత్యాది శృతులు కూడా ఇదే సత్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నాయి కాబట్టి పరమాత్మను ఎలా ధ్యానించాలి ఇప్పుడు అంటే అధ్యానమేవ ఆత్మధ్యానం బ్రహ్మధ్యానం దేని సంకల్పించకుండా ఏ పరమాత్మ యొక్క ధ్యానము పరమాత్మ యొక్క ధ్యానము ఎలాగా సంకల్పములను అన్నిటినీ కూడా మీరు విడిచితేయాలి సంకల్పరహిత స్థితికి చేరుకోవాలి సంకల్పరహిత స్థితి సంకల్పమైన స్థితి అంటే రజోగుణము అంట సంకల్పం అంటే కదలిక కదలిక ఎప్పుడు రజోగుణ ధర్మం కాబట్టి మనస్సులో సంకల్పాలు పుడుతున్నాయి అంటే అది రజోగుణావస్థ సంకల్పములు లేని స్థితి అంటే ఈ మనస్సు ఆ రజోగుణం నుంచి కిందకి అంటే తమో గుణంలోకి పోయిందనుకోండి సంకల్పాలు ఏమీ ఆ స్థితి ఏమిటవుతుంది నిద్ర నిద్రలో తమోగుణంలోకి పోతాడు మూర్ఛ మూర్ఛలో కూడా తమోగుణంలోకి పోతాడు ఇంకొకటి ఉంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషన్స్ అని సొషియల్నెస్ డిప్రెషన్స్ అంట ఆల్కహాల్ ఇది ఎస్ఎన్ఎస్ డిప్రెషన్ చాలా మంది ఏమైనా భ్రమపడతానంటే ఆల్కహాల్ తాగితే యాక్టివిటీ పెరుగుతుంది అనుకుంటారు activity. పొరపాటు ఆల్కహాల్ తాగిన వాళ్ళు రోడ్డు పక్కన ఎలా పడి ఉంటాడో మీరు చూసారా వాళ్ళు ఆ ఫుట్పాత్ మీద అలా పడిపోయి ఉంటాడు అది యాక్టివిటీ అది అంటే ఏంటి ఆల్కహాల్ ఆరంభంలో కొద్దిగా తీసుకున్నప్పుడు ప్రారంభావస్థలో ఆ బ్రెయిన్ సెల్స్ కి ఒక యుఫోనిక్ సెన్సేషన్ అని కలిగిస్తుంది Euphoria. అంటే నార్మల్గా ఈ ప్రపంచంలో ఏది మన అధీనంలో ఉండదు మనం చెప్పిన మాట ఎవడు వినడు పిల్లలు చెప్పిన మాట వినడు పిల్లలు చెప్పిన మాట వినరు మనం చెప్పిన మాట బస్సు మన కారు డ్రైవర్ కూడా కొంచెం చెప్పిన మాట వాడు వెళ్ళు వాడు చూసినట్టు మనం ప్రయాణం చేయాల్సిందే తప్ప మనం చెప్పినట్టు వాడు వినడు ఏది మనకు అనుకూలంగా ఉండదు ఈ సంస్థ కానీ ఆల్కహాల్ పుచ్చుకున్న ఇనీషియల్ స్టేజెస్ లో ఐ మాస్టర్ అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది వీడి కొంచెం అలవాటు చేస్తారు ఆ ఈ సేమి స్టే ఇది దాటి వీడికి కొంచెం ఆల్కహాల్ సేవిస్తే ఎక్కడో పడిపోతారు అలా పడి ఉంటారు కాబట్టి సెంట్రల్ అలాగే డ్రగ్స్ కూడా ఉంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషన్స్ ఇంటాక్సిటమ్స్ ఇవి తీసుకుంటే ఆ యాక్టివ్ మైండ్ తమో గుణంలోకి లేదా ఈ రజోగుణ ప్రధానమైన మనస్సు అంటే చేస్తూ ఉండే మీరు సత్వగుణంలోకి తీసుకెళ్ళాలి అదేలాగా అంటే థాట్నెస్ స్టేట్ థాట్నెస్ ఇంకా సంకల్పాలేమీ ఉండవు కానీ మీరు సచేతనులుగా అలర్ట్ గా తెలుసుకుంటూ తెలుసు తెలివిగా తెలివియే ఇంత ఫుల్ అలర్ట్నెస్ అప్పుడే ఉంటుంది ఫుల్లీ అలర్ట్ అది థాట్లస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ స్థితి ఏది కలదో అది ఏ ఆత్మ అది ఏ పరమా ఆ స్థితికి వీడిని తీసుకుపోవడం కోసమని ఎోో నివర్త అని చెప్పారు వాక్కుల వాక్ అంటే సంకల్పాన్ని బట్టి వాక్ వస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసునండి మైండ్ వర్డ్స్ పుస్తకంలో ఉంటాయి కాబట్టి శ్రవణంలో చెప్పేది వర్డ్స్ ఈ వర్డ్స్ నుంచి మైండ్కి వెళ్తాం వర్డ్స్ చదువుకుని మైండ్ లోకి మైండ్ నుంచి యు గో బియాండ్ ద మైండ్ అప్పుడు మీకు ఆత్మస్వరూపము అనుభవానికి వస్తుంది అనుభూతి రూపంగా ఉంటుంది బుద్ధిగ్రాహి బుద్ధి విషయముగా చేయబడిదిగా ఉండదు అనుభూతి రూపంగా ఉంటుంది బుద్ధికి కూడా మూలల్లో అనుభవస్వరూపముగా ఉండే ఆ దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన చైతన్యం ఎందుకంటే దేశము కాలము వస్తువు అనే పరిచ్ఛేదములు మనస్సు యొక్క ప్రవాహంలో అర్థం భాగంగా ఉంటాయి మనస్సు యొక్క పరిధిని మీరు దాటేస్తే ఇక దేశము కాలము వస్తువు మూడు ఉండవు గోయింగ్ టు దలం of timelessness, akal, sat-shri akal. I am not sure what you are going to do. This is the Paramatma. Why is it the Rajaogunamun, it is the mind? You go down into Tamaogunah or you rise up into the Sattvaogunah. Allah Sattvaogunamunah will come to the Paramatma, Devgara Yogukah, Manichit. I am not sure how to do it. అయితే ఓ శంకలుగుతుంది కాబట్టి పరమాత్మ ఆ నిష్కలము నిష్క్రియము ఈ రకంగా చెప్పినట్లయితే ఆ పరమాత్మతో అట్లీస్ట్ ఆరంభావస్థలో మేము ఆ పరమాత్మను పరమాత్మని భావన చేయాలన్నా అసంభవం అయిపోతుంది కదా మరి అది గురించి చెప్తాను మీరు కంగారు పొడి ఈ బంగారం ఎప్పుడు చెప్పిందేమో అలాగే సోర ఎలర్ట్ గా వినండి బంగారం గురించి నేను బంగారములకు అవయవములు లేవు సత్యం సర్వం వ్యాపకము ఇప్పుడు మీ కాలిన్న మార్గంలో కూడా బంగారం ఉంటుంది మీ నెట్టి మీద లో కూడా బంగారం ఉంటుంది సర్వం వ్యాపకము అవయవములు లేవు నశించదు పుట్టదు నశించదు కంటికి కనపడదు కాదండి మేము చూస్తా మీరేం చూడదు మీరు చూసేది బిస్కట్ తో లేకపోతే రూపాయి కాసు ఏదో చూస్తారు తప్ప బంగారము కంటికి కనపడదు ఓకే కంటి కనబడుతుంది అది కాబట్టి బంగారము బ్రహ్మతో సమానంగా కుదిందాడే బ్రహ్మతో సమానంగా నిలబెట్టనా లేదా బంగారం అయితే అప్పుడు మీరేమంటారు అయితే ఇంకేమీ జీవితంలో మన ఎప్పుడు బంగారాన్ని బంగారంతో సంబంధం పెట్టుకోవడమే కుదరదు బంగారాన్ని ధ్యానం చేయడం కుదరదు ధరించడం కుదరదు బంగారాన్ని ఆరాధించటము కుదరదు అని మీరు కంక్లూడ్ చేస్తే మీరు అలాంటి ధైర్యం పెట్టుకోవద్దు బంగారాన్ని చక్కగా ధరించవచ్చు కూడవచ్చు పెట్టుకోవచ్చు స్పృశించవచ్చు నెచ్చ మీద కూడా పెట్టుకోవచ్చు ఎన్నైనా చేయవచ్చు అని మళ్ళీ చెప్పారు ఇక్కడ కూడా అదే పరిస్థితి అర్థమైందండి ఇప్పుడు దృష్టాంతం సర్వతత్వాని పాద ఆ శ్లోకం అసలు ముందు దాన్ని టేకప్ చేసే ముందు అవతారిత చూడాలి లేకపోతే ఇంతవరకు చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నట్టు అనిపించకూడదు ఇంతవరకు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పకూడదు విరోధాభాష ఇదవుతాయి విరుద్ధం మాత్రం తప్పు అవుతారు సతశబ్ద ప్రత్యయ అవిషయత్వా అసత్వా అది ఇప్పుడు మళ్ళీ ఇంకొక్కసారి ఒప్పుగపట్లే బంగారం అనేది సర్వవ్యాపకము దానికి రూపము లేదు అవయవములు లేవు రంగు లేదు రుచి లేదు వాసన లేదు ఏమండ అది కుట్టదు నశించదు కంటికి కనబడదు చెకి వినబడదు అన్నాను నేను అంటే మీరంటారు ఏడా నువ్వు వాళ్ళ మాట్లాడుతావు ఇంక చెప్పిన దాన్ని బట్టి అసలు అలాంటి లేదు ఎందుకంటే ఇంకే కనబడా వినబడా లేక పట్టుకోవాల బరువు ఉండాలి రుచు ఏదో ఒకకుండా అన్ని దానిపైన కనీసం ఏదో ఒకకుండా అవి ఏమీ లేవు అయితే అలాంటిది అసలు ఏమీ లేదు కుందేటి కొమ్ము ఎదగా ఉంటున్నా చల్లగా ఉంటుందా ఏ రంగు ఉండదు ఎంత బరువు ఉంటుందో ఇరవై గ్రాముల బరువు ఉంటుందా దానికి బరువు ఉండదు ఏ షేప్ లో ఉంటుంది ఉండదు రుచి ఉండదు వాసం ఉండదు దాంతో ఇలాగంటే నువ్వు నొప్పుకుంటున్నా నొప్పి కొట్టదు దాన్ని పట్టుకోవడం కుదురుతున్నా కుదరదు అప్పుడు ఎవరివాడు విని విని విసిగెత్తి అయితే అలాంటిదేమో లేదు అవతలదుకో అని అంటారు అలా నచ్చ బ్రహ్మని అలా నచ్చ కులేటు కొమ్ము అనొచ్చు బంగారాన్ని అలా నచ్చ కాబట్టి సట్ అనే శబ్ద ప్రయోగమే చేయుటకు విషయము కాదు అస్థి అనే బుద్ధి సత్యబ్ద ప్రత్యయయము అంటే శబ్దము ప్రత్యయము రెండవ ద్వంద్వ సమాసం సచ్చబ్ద అవిషయము సత్ప్రత్యయ అవిషయము ద్వంద్వాలే శూయమానం పదం ప్రత్యేకం సంబంధిత దీన్ని సంస్కృత విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా గమనించాలి నిషేధమే నిషేధమే సఛబ్ద ప్రత్యయ అవిషయత్వాత ఉంటే సత్ అనే శబ్దము దాని యొక్క ప్రత్యయము దానికి అవిషయము తప్పు సత్ అనే శబ్దము సత్ అనే ప్రత్యయము ఈ రెండింటికి అవిషయము సత్ శబ్ద ప్రత్యయ సబ్దము సత్ప్రత్యయము ఆ రెండింటికి కూడా అవిషయము అస్థి అనే శబ్దం చేత నిర్దేశించడానికి వీలు లేదు అస్థి విషయము కాదు ఎవండి ఎందుకంటే ప్రతిదానికి శబ్దము ప్రత్యయము అని రోజు ఉంటాయి ఇప్పుడు ఒకటి ఒక వస్తువు ఉన్నది దానికి వంచ ఉంటుంది కొత్త ఇలాగా ఇలాగా కొత్త దాని లోపల నీళ్లు మొదలైనవి తోసుకోవచ్చు అలాంటి వస్తువు ఒకటి ఉన్నది ఓకే ఆ వస్తువుకి ఓ శబ్దము కదదు ఏమిటది ఘ వెంటనే ఆ శబ్దంతో పాటుగా ఒక బుద్ధి కూడా గలదు కదా ఉందిగా గటహానిగానే మీకు తెలిసిందా ఆ తెలిసింది అదే బుద్ధి కాబట్టి ఇప్పుడు ఆ వస్తువుకి మీరు ఏ వస్తువు ఒక వంతు ఉంది ఇలా ఉంది చూసిన వస్తువు దానికి ఒక శబ్దము ఒక ప్రత్యయము గలవు నామో రూపమునండి నామరూపాలు ఏమండ కాబే ఏదైనా ఒక వస్తువుని అస్థి అనే శబ్దంతో గాని చెప్పడానికి ఏం లేదు ఫలానా వస్తువు అస్థి శబ్దమునకు విషయము కాదు అస్థి బుద్ధికి కూడా విషయము కాదు సబ్ద ప్రత్యయ అవిషయత్వ అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అలాంటి వస్తువు లేదు అని చెప్పాల్సింది ఎందుకంటే ఉంటే అది సత్శబ్దంలో విషయం అవ్వాలి సద్బుద్ధిలో విషయం కావాలి రెండు కాదు కాబట్టి లేదు శూన్యము అనే ఆశంకలుగదా అసత్వాశంకాయా అప్పుడు ఈ శ్లోకం ఏం చెప్తోందనమాట జ్ఞేయస్ సర్వప్రాణి కరణోపాధి ద్వారే తదస్తిత్వం ప్రతిపాదయ తదంకా నివృత్ర్థం ఆహా ఆహా అహాహ శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఆశంకను అంటే శూన్యము వేదసము అనే సందేహాన్ని నివారించటం కోసం చెప్తున్నాడు ఆ జ్ఞేయ బ్రహ్మ ఉన్నది తదస్తిత్వం ప్రతిపాదయం ఇంతవరకు ఇచ్చిన వర్ణన్ని బట్టి అది లేనే లేదేమో అనే ఆశంకలిగిందమాట వాస్తవమే కానీ ఉంది తదస్తిత్వం ప్రతిపాదయం ఎలా చెప్తారు ఉందని ఎలా చెప్తారు చూడండి ఇప్పుడు ఒక పొడుపు కథ మిమ్మల్ని అడుగుతా మీరు పొడుపు కథకి దానికి సమాధానం చెప్పాలి ఆ పొడుపు కథ ఏంటంటే ఒకటి ఉంది అది తిరగదు కానీ తిరిగి వాటిని తిప్పుతుంది దాని ఆ తిరిగి వాటిని తిప్పుతుందంటే తప్పే దానివల్ల దాని సన్నిధిలో తిరిగి తిరుగుతాయి అది మాత్రం తిరగదు ఒకటి ఉంది అది వెలగదు దాని సన్నిధిలో వెలుదీవి వెలుగుతాయి ఒకటి ఉంది అది మాట్లాడదు కానీ దాని సన్నిధిలో మాట్లాడేవి మాట్లాడతాయి ఒకటింది అది వేడెక్కదు కానీ దాని సన్నిధిలో వేడెక్కివి వేడెక్కి ఒకటి ఉంది అది చల్లబడదు దాని సన్నిధిలో చల్లబడివి చల్లబడతాయి అది ఏమిటి ఎంత గొప్పగా చెప్పేది సేదండి పొడుపుగా చెంది ఎంత బాగా చెప్పాడు అది ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కంటికి కనబడుతుందా చెవికి వినబడుతుందా కంటికి కనబడదు చెవికి నిలబడదు కాబట్టి అటువంటిది ఏది లేదు అనొచ్చా అనుకో ఎలక్ట్రిసిటీ లేదు అని నేను అంటా ఎలక్ట్రిసిటీ లేదే ఉంటాయా పుష్పం చదువుతుంటే అది అనుకూలంగానే మైకు కూడా అది అనుగుణంగానే పనిచేస్తుంది ఎలక్ట్రిసిటీ లేదంటే ఏమిటి అని గొప్పడాలా అక్కడ ఒక ఆయన నేను సభలో కావుతుంది ఒక ఆయన రాజమండ్రి కావుతా ఒక ఆయన ఉపన్యాసం చెప్పాడు లేదంటే ఈ సైన్స్ వచ్చి దేశమంతా కూడా ధర్మ భ్రష్టం అయిపోయినది ఎందుకు పనికిరాదు సైన్స్ ఈ సైన్స్ పట్టుకున్నాడంటే వాడు ధర్మ విరుద్ధం అయిపోతాడు వాడు ధర్మ విరోధి అని చెప్పాడు దాంతో కొంత నన్ను ఉద్దేశించి చెప్పాడు పైగా ఈ సైన్స్ సైన్స్ అంటారు పేద రోజుల్లో వాడికి సైన్స్ ఎందుకంటే తను బుద్ధి ఉండక్కర్లేదా సైన్స్ ఎందుకు అని కూడా చెప్తాను అంతా అయిన తర్వాత నన్ను మాట్లాడమన్నారు నేను మాట్లాడారు సైన్స్ ని చాలా బాగా నిందించారు కానీ ఆ నిందరికీ చేరడం కోసం సైన్స్ తోటి నిర్మాణమైన మైకు వాడేవు ఈ మైకు పెట్టి మరీ మాట్లాడారే ఇది సైన్స్ నుండే వచ్చింది సైన్స్ నిదులు పెట్టేమని సలహా ఇచ్చారు ఆ సలహాన్ని సైన్స్ ఉపయోగించుకుంటూ ఇచ్చిన అని చెప్పి జరిగింది అభైంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉందంటానో లేదంటానో ఏంటి కంటికి కనబడదు చేతికి లేనబడదు కాబట్టి లేదు తప్పు ఉంది ఏది చూపికి ఎలాగో చెప్పండి ఎలాగో చెప్పండి అంటే ఈ ఉద్యోగుల చూపిస్తుంది ఎలక్ట్రిసిటీ అని కొద్ది కొద్దిగా తీర్థ ప్రసాదాలు ఇచ్చినట్టుగా అందరికీ కొంచెం ఎలక్ట్రిసిటీ ఖర్చు పెడితే తెలిసిపోతుందిగా చేర్చ పట్టుకు చూసుకుంటారు కదా అలా ఉపాధుల ద్వారా మాత్రమే మీరు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోగలుగుతారు రెండు కళ్ళతో చూసి తెలుసుకోలేదు ఉపాధి ద్వారా తెలుసుకోట ఉపాధి అంటే మీడియం ఏమిట ఉపాధి దీపాన్ని చూసి అసలు మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ పోయిందనుకోండి ఎలా కరెంట్ వచ్చిందా అని అడుగుతారు అడుగుతారా ఏమని చెప్తారు పొగలు అవుతారు రాత్రి వెళ్ళి రాత్రి అలాంటి ప్రశ్న అడగరు మొగలు అడుగుతారు ఎలా కరెంట్ వచ్చిందా అని అడుగుతారు అందుకే మీరు ఎలా చెప్తారా పైన చూసి చెప్తారా ఎలా చెప్తారు ఏదో స్విచ్ వేసి చెప్తారు ఏ స్విచ్ వేస్తే బాగుంటుందో ట్యూబ్లైట్ స్విచ్ వేసేది అనుకోండి కరెంట్ వచ్చిందో లేదో తెలియడానికి ఒక ముప్పై నుంచి నలభై సెకండ్ల టైం పడుతుంది కాబట్టి ట్యూబ్లైట్ స్విచ్ వేయిపోయింది ఏ స్విచ్ వేయాలి ఫ్యాన్ స్విచ్ వేస్తే అది గడ గడ గడ అనగా వచ్చింది ఫ్యాన్ అంటే ఏంటి గడ గడ గడ ఈ ఫ్యాన్ అంటే భయవస్తున్నా ఎందుకంటే ఫ్యాన్ అంటే గాలి కావాలి శబ్దం రావట్ కదా సో ఆ విధంగా ఫ్యాన్ అనే ఉపాధి ద్వారా ఎలక్ట్రిసిటీ యొక్క అస్తిత్వాన్ని మీరు తెలుసుకుంటారు అలాగే ఇలా వెరీ గుడ్ థింగ్ ఇట్ ఇస్ ఆ పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మీరు ఉపాధి ద్వారా తెలుసుకోవచ్చు ఏ ఉపాధి కారణము అంటే సాధనము ఇవన్నీ సాధనాలే కదండి మరి అలాగే ఇక్కడ కూడా సాధనము ఏ సాధనము ప్రాణి కారణము ప్రాణము గలదాను యొక్క ఒక కరణము అంటే ఆ ప్రాణము గల ప్రాణి అనేక వ్యాపారాలను చేయటానికి అనేకములైన సాధనములను వాడుకుంటుంది చూడడానికి కన్ను తినడానికి చెవి పలుకడానికి నాలుక అలా వాడుకుంటుంది నాలుగు కాదు వాడింద్రియం నాలుకంటే జిహ్ర రసగ్రహణానికి వాగింద్రియం ఇవన్నీ కూడా వాడుకుని ఆ పనులను చేస్తూ ఉంటుంది ఆ కరణములను మీరు పట్టుకోవాలి కారణము కరణము కరణము కూడా డెఫినేషన్ ఉంటుంది వ్యాపారవత్వే సతి Karanam కారణం కరణం తర్వసంగ్రహణలో డెఫినేషన్ వ్యాపారవత్వే సతి అది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది అది అసాధారణ కారణం అవుతుంది అంటే రూపజ్ఞానం కలగాలి అంటే కన్ను తప్ప మొదటి కాదు అసాధారణ కారణం యూనీ కారణం దానికి కారణము వ్యాపారం చేయాలి కళ్ళు స్కూలు నిద్రపోతుంటే అనదు వ్యాపార వచ్చే సతి అసాధారణం కారణం కారణం అటువంటి కారణములు సకల ప్రాణములు ఎన్నో ఉన్నాయి ఏదో ఒక ప్రాణి కారణము కాదు అలాంటి భ్రమ ఉంటుంది జనంలో దేవుడు ఉన్నాడు ఎలా తెలిసింది మీకు మా గురువు గారి వాక్కులో దేవుడు ఉన్నాడు గురువు గారి వాక్కులో ఉన్న దేవుడు మీ వాక్కులో ఉండడా ఉండడు గురువుగారి వాక్కులోనే ఉంటాడు గురువు గారి హృదయంలోనే ఉంటాడు గురువు గారి తలకాయలోనే ఉంటాడు తప్ప నా హృదయంలో నా తలకాయలో ఉండడు అని మీరు భ్రమ ఇది పెద్ద భ్రమం ఆ గురువు గారికి హార్ట్ అటాక్ ఏం చేయాలి ఆయన హాస్పిటలైజ్ చేశారు హాస్పిటల్లో ఉన్నారు ఆయన ఆయుర్దాయం బాగుండాలని వీళ్ళందరూ భజనలు చేస్తున్నారు దీన్ని బట్టి మీకేం తెలిసింది అది కన్క్లూషన్ ఇప్పుడు రాసం దాని వెరీ ట్రిక్కి థింగ్ అయితే ఇప్పుడు ఆయన గురువు గారు ఆయనలో దేవుడు ఉన్నాడు ఇంకెక్కడా లేడో ఆయనలోనే ఉన్నాడు కానీ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఇసీజీలో పెట్టాడు ఇప్పుడు హౌ టు అండర్స్టాండ్ దాట్ హౌ సెటిల్ దాట్ ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ ఎ కమన్ అది ఒక పెద్ద విషమ ఖర్త దాన్ని మీరు ఎలా సెటిల్ చేస్తారో సెటిల్ చేయండి నాకు సెటిల్ కాలేదు నేను చెత్తగాని వాడి నేను సెటిల్ చేయలేదు మీరేమన్నా చేయగలిగితే చేయరు శంకరులు అంటారు సర్వ ప్రాణి ప్రాణి మాత్రము యొక్క కరణము అనేది ఆ పరమాత్మకి ఉపాధి అవుతుంది పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని గురించి శంక చేశాడు అంటే వాడికి అసలు బేసిక్ ఫిలాసఫీ నాలెడ్జ్ వేలని అర్థం కొంతమంది మేము పరమాత్మని నమ్ముతాము అని నమ్మడానికి పూనుకుంటాం అంటే అర్థం వాళ్ళకి జ్ఞాన నేత్రము ఇంకా మూసుకుని ఉన్నది అని అర్థం పరమాత్మను నమ్మాల్సిన అవసరం లేదు పరమాత్మ జ్ఞే బ్రహ్మాట అండర్స్టాండ్ ఈశ్వర నాట్ బిలీవ్ ఇన్ ఈశ్వర కాబట్టి ఎలక్ట్రిసిటీని నమ్ముతారా తెలుసుకుంటారా ఎలక్ట్రిసిటీని నమ్ముతారా నమ్మడం ఏమిటండి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలో నేను వేలు పెడితే సరే ఆ వైర్ వర్గా తెలుస్తుంది చక్కగా తెలుస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ తెలుసుకోవాలి నమ్మక్కర్లా వాళ్ళెవరలో నమ్మారు వాళ్ళెవరలో నమ్మారు తెలుసుకుంటే పోతుంది బ్రెజిల్లో బ్రెజిల్లో లేకపోతే మెక్సికో మెక్సికో బ్రెజిల్ ఆ ఏరియాల్లో మెయిన్ మెక్సికో మాయన్ కంట్రీ అంటారు అక్కడ రబ్బర్ చెట్లు ఉండేవి రబ్బర్ చెట్లు ఆ చెట్ల నుండి ఆ దాన్ని రబ్బర్ ని వీళ్ళు హార్వెస్ట్ చేయటం అనేది ఎరగదు రెండోదా ఆ చెట్లు అలా వైడ్ ఆ రబ్బరు లిక్విడ్ ఫామ్ గా యూజ్అవుట్ అవుతుంది ఆ లిక్విడ్ అలా పడుతుంది నేల మీద పడుతుంది ఆ చెట్టు కనుక ఇలా రిటార్గా ఉంటే చెట్టు మీద పడుతుంది కొంచెం ఇలా వంకరగా ఉంది అది నేల మీద పడుతుంది బొట్టే బొట్టే బొట్టే పడి ఇంత అవుతుంది ఒక బాల్ అవుతుంది లిక్విడ్ ఎప్పుడు కూడా స్పెరికల్ షేప్ లో ఎక్కిమైట్ అవుతుంది ఇంత బాల్ అవుతుంది ఈ బాల్స్ చాలా నేల మీద పనుంది ఆ రబ్బర్ ప్లాంట్ రబ్బరు చెట్ల కింద ఎవరో ఆ బాల్ తీసి ఇలా అన్నాడు అనేవి చక్క పైకే జరిగింది రబ్బర్ బాల్ కదా బాగుందా మట్టి కానీ లేకపోతే చెంబు కానీ ఏదైనా నేల చేసుకుంటే ఏం చేస్తుంది అక్కడే కొనుంటుంది ఇది పైకే జరిగింది పైకే తిరిగి వాళ్ళు ఇది దేవుడు అని నమ్మారు అంటే నమ్మకం మాయన్ కల్చర్లో ఉంటుంది వాళ్ళ రబ్బర్ బాల్ని ఇలా ఇలా పెట్టి దేవుడికి పూజ చేసినప్పుడు ఇలా ఇలా కొట్టి ఏదో చేసి చేస్తారు కాబట్టి నమ్మకానికి జ్ఞానానికి ఎంత తేడా ఉందో చూసారా ఈశ్వరుని విషయంలో టు బిగిన్ విత్ నమ్మకం తప్పేమీ కాదు ఉండాలి ఇప్పుడు తొమ్మిదేళ్ల పుటా నెలలో యుజ్ఞపేతం పడేసి అది గాయత్రి జపం చేయమంటారు అడిగి ఎందుకు వస్తుంది వాడు అమ్మ అని ఆకలి వేస్తే అమ్మ దగ్గరికి పోయేవాడికి వాడు దేవుడు యజ్ఞ పులితము గాయత్రి వెంటలు వస్తాయి మంత్రానికి అర్థం చెప్పడానికి పూలు తింటే వాడికి అర్థం కాదు అని కఠస్థం చేసి ఒక ఎక్సర్సైజ్ పెట్టేయాలి నువ్వు చేసి నేను వేయసార్లు జపం చేయడమని పెట్టాలి అలా అరవన్సేపు కూర్చోవడానికి అలవాడతాం దాని నుంచి ఒక అపూర్వం కానీ కొంచెం వయస్సు వచ్చేపటికి అన్ని తెలుసుకున్నట్టుగానే గాయత్రి మంత్రం యొక్క అర్థం కూడా తెలుసుకోవాలి జపం యొక్క తత్వము దాని ప్రయోజనము అన్నీ తెలుసుకోవాల్సి ఉంది ఆరంభంలో కొంత విశ్వాసం ఉన్నా క్రమంగా అన్నీ తెలుసుకుంటూ ముందుకు పోవాలి కాబట్టి ఎలక్ట్రిసిటీ విశ్వాసయోగ్యము కాదు జ్ఞానయోగ్యము అంటే జ్ఞేయము ఇక్కడ బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ కదా కాబట్టి బ్రహ్మను మీరు సకల ప్రాణుల యొక్క కథనములనే ఉపాధులు అంటే మీడియంస్ మీడియా అంటారు అది ఈ రోజుల్లో మళ్ళీ మీడియా అంటే ఇంకో అర్థం వస్తుంది సో ఆ మీడియంస్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి భగవంతుని యొక్క అస్తిత్వం విషయంలో ఎటువంటి ఆశంకకు తాగులేదు అనే దాని నివారణ చేస్తూ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఆ అవతారిక లేకపోతే ఈ శ్లోకం ఏం చేస్తారు దాన్ని ఇట్ బికమ్స్ తల తలకాయ లేని మొండెల్లాగా ఉండుతుంది శ్లోకం అవతారిక పెట్టేస్తే ఇట్ నైస్లీ ఫిట్స్ ఇన్ టు ఓవరాల్ స్కీమ్ అంటే ఆ పరబ్రహ్మ సర్వత పాణిపాదం ఆ పరబ్రహ్మకి చేతులు కాళ్ళు ఎక్కడ ఉన్నాయి ఉన్నాయి సర్వత అక్షి శిరో ముఖం ఆ పరంపర కళ్ళు కలకాయలు నోరు ముఖం అంటే నోరు ముఖం అంటే నోరు ఇది కూడా చెప్పచ్చు అంటే సంస్కృతంలో ముఖశబ్దాన్ని నోరు అనే అర్థంలో వాడతారు ఓకే తెలుగులో ముఖం అంటే మొత్తం సంస్కృతంలో ముఖం అంటే సో స్లైట్లీ డిఫరెన్సెస్ లో వాడిన తప్పేం కాదు ముఖం మంచి ఆ పరమాత్మకి ఎక్కడ చూసినా సర్వత్ర సర్వత అంటే సర్వ స్మెల్ అంతట కళ్ళు తలకాయలు నోళ్ళు సర్వత శృతిమత్ లోకే ఈ లోకంలో లోకేళలో అన్నిటికీ వర్తిస్తుంది ఆయనకి ఎక్కడ చూసినా చెవులు సర్వత శృతిమత్ ఒక్క మాటలో చెప్పాలంటే సర్వమును ఆవరించి ఉన్నా స్థిరముగా ఉన్నాడు ఆవరించి అంటానంటే కప్పి వేసి స్థిరముగా ఉన్నాడు ఇలాంటి వర్ణాలను చూసి దీన్ని రాంగ్ ది సెన్స్ లో కొంతమందిని డిఫెక్ట్ చేస్తారు వాళ్ళ ఒక మర్ఫీస్లా ఇఫ్ ఏ మిస్టేక్ ఈజ్ పాసిబుల్ పీపుల్ విల్ డూ దట్ మిస్టేక్ ఇక్కడ రెండు దాడులు ఉన్నాయి ఒక దారిలో వెళ్తే కరెక్ట్ దారి రెండో దారి తప్పు దారి అనుకోండి ఇవి అయితే పోతాడు అంటాను తప్పు దారి పోతాను కాకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ రైతు గారికి వెళ్ళొచ్చు కదా వెళ్ళడు తప్పుదారిలోనే పోతాడు కానీ మర్చిస్ లా అంట తప్పు చేసే సంభావన ఇంత సంభావన ఉంటే పాసిబిలిటీ తప్పు చేస్తారు ఇక్కడ చిన్న పాసిబిలిటీ ఉంది తప్పు చేయటా అందుకోసం జనులు తప్పు చేసి కూర్చుంటారు తప్పు ఆ దేవుడికి వేలాది నోళ్ళున్నాయి వేలాది చేతులున్నాయి వేలాది కాళ్ళున్నాయి అది ఒక పెద్ద పొట్టలాంటి ఒకటేసి దానికి కళ్ళు చేతులు కాళ్ళు అన్ని పెట్టి ఎన్ని పెడతారు కల మాత్రం మనిషికి పెట్టేసి ఈ పక్కది ఎరుగుబంటి ఆ పక్కది కుక్క ఆ పక్కది నక్క ఆ పక్కది ఇంకొకటి ఇంకొకటి అలా అలా పెట్టడం ఇటు పెట్టడం ఇగో ఈ శ్లోకానికి వాళ్ళ అని ఓ చిత్రాన్ని ఒక దాన్ని తయారు చేస్తే అంత దిష్టాంశం అనేది కానీ మరొకటి డోంట్ లుక్ అట్ ఇట్ లైక్ దా దాన్ని ఎలా చూడాలంటే మన చేతులన్నీ ఆ పరమాత్మ చేతులే మన కాళ్ళన్నీ ఆ పరమాత్మ యొక్క కాళ్ళులే మన చేతుల ద్వారా ఆయన కొట్టుకుంటున్నాడు మన కాళ్ళ ద్వారా ఆయన నడుస్తున్నాడు మన నోళ్ల ద్వారా ఆయన పరుగుతున్నాడు మన చెవుల ద్వారా ఆయన వింటున్నాడు మన కళ్ళ ద్వారా ఆయన చూసుకున్నాడు మనవి కాదు ఎగరవాడు కూడా అన్ని ప్రాణుల యొక్క ప్రాణశక్తి యొక్క వ్యాపారాలు ఎన్నైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ లాంటిది లేదు ఎలక్ట్రిసిటీ దీంట్లో ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు హీటర్లో హీటింగ్ లాగా కూలర్లో కూలింగ్ లాగా ఏ హీటర్లో ఏ హీటర్ వెళ్తండి అన్ని హీటర్లో మీ లెబెల్ హీటర్లో ఉన్నాడా ఉండాలే ఎలక్ట్రిసిటీ నేబర్ చాలా దుస్తుండీ బెరీ యూర్ దుష్ యూ లవ్ యువర్ లైబర్ యూ లవ్ డైవ్ నైబర్ అన్నాడు ఈ లవ్ డైవ్ నైబర్ అని అంత పెద్ద ఆ మహాత్ములు ఆయన ఏమన్నా అంటే ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ యువర్ నైబర్ అన్నాడు కాబట్టి కాబట్టి నేను మా నైబర్ ఉన్నాడు వాడు పరమ దుష్టు కాబట్టి వాడి హీటర్ ఎలక్ట్రిసిటీ ఉండదు వాడి రెఫ్రిజిరేటర్ లో ఎలక్ట్రిసిటీ ఉండదు ఒకవేళ వాడి హేటంలో ఉన్నది ఎలక్ట్రిసిటీ కాదు పైసా నైత్యం లేదా కాబట్టి సర్వ ప్రాణుల యొక్క సర్వతరణ వ్యాపారముల ఎందు ఆ పరమేశ్వరుని యొక్క మహిమయ్యే ప్రకటమగుతున్నది ఇది కొంచెం లోతుగా పరిశీలిస్తే అది అంత కష్టం కూడా కాదు ఎందుకంటే ఈ చేతిని ఇలా పైకి ఎత్తగలిగాను ఇలా పట్టుకోగలిగాను ఎవరు నేను ఏమండి నేను పట్టుకోగలిగానా లేక ఒక అనొక శక్తి పట్టుకుంటే అది నేను అనుకుంటున్నానా ఏది సత్యం ఆలోచించదగమాట పోనీ పట్టుకోవడం లాగా పెట్టండి చూడాము మీరు విన్నారు నేను మాట రామా అన్నాను వినబడిందా ఇప్పుడు అది మీరు కరెక్ట్ చెప్పండి నాకు అది వినబడినదా లేక మీరు విన్నారా వినోబడి హియరింగ్ హ్యాపీ మీరు మీరే కాదు మేమే విన్నాము అయితే ఇప్పుడు ఛాలెంజ్ ఇప్పుడు వినొద్దు వినొద్దు ఓకే రామా ఎలా కాబట్టి మీరు వినుక లేదు మేనబడుతాం ఓకే ఇప్పుడు నేను నాకే ఒక పరీక్ష పెట్టుకుంటున్నా నేను వీళ్ళని ఎవళ్ళని చూడను నేను వీళ్ళందరినీ నేనేదా చూసుకుంటా నేను చూడను ఎందుకంటే కర్తాకి డెఫినేషన్ ఉంది స్వతంత్ర కర్త పాణిని మహర్షి స్వతంత్రుడు కర్త అంటే ఏమిటి చూడను అని నేను నిశ్చయించుకుంటే ఇంకా చూడడం ఉండకూడదు నేను వీళ్ళని ఎవరిని చూడను ఏమైంది చూడదు అంటే అర్థం ఏమిటి ఇచ్చే శక్తి ఒకటి ఉన్నది ఆ తింపు వెనుక ఓ శక్తి ఉన్నది నేను ఆ శక్తిని నేను అప్రోప్రియేట్ చేసేసుకుంటున్నా అంటే అది నాది నేను అనుకుంటున్నాం అది వాస్తవంలో నేను కాదు నాదీ కాదు ఆ శక్తియే పరమాత్మ పరమాత్మయే ఆ రూపంగా ప్రకటన అవుతున్నాడు